పరమాత్మతత్వం అనుభవానికి వచ్చిన వాడికి టెంపుల్ అవసరం అనేది మీరు తెలుసుకోవాలి ఎవరికి అనుభవానికి రాలేదో వాడి కోసమే తెలుస్తుంది పరమాత్మత్వం అనుభవానికి వస్తే టెంపుల్ ఎందుకు టెంపులు కోసం కాదు మహాత్ముల కోసం కట్టదు టెంపుల్స్ ఇప్పుడు హాస్పిటల్ సేవల కోసం కడతారు అలాగే ఆరోగ్యవంతుల కోసం హాస్పిటల్ కట్టను మహాత్ముల కోసం అసలు రమణ మహర్షి కోసం నిలుపు పెట్టాల ఊళ్ళో ఉండే జనం కోసం అవసరం కాబట్టి కోరికలు ఉంటే నేను అనుకోవడం కోరికలు అంటే చిన్నులు చిన్నులు హృదయంలో చిన్నులు ఉంటే మీరు ఆ పూర్ణ పరమాత్మతత్వము ఎప్పటికీ అనుభవానికి రాసు ఎప్పుడైనా పక్షుల చిన్న కలారామములను ప్రేమతో విన్నారాసేదు అంటే మీరు లేదండి ఎందుకని అలా వినదగ్గ ఆ నీళ్లు ధనం నీలో లేదు ఆ శాంతి నీలో లేదు ఎందుకు లేదు ఎందుకు లేదంటే కోరికలతో నింపులు పెట్టుకుని అన్ని కోరికలే కుత్యను కోరికలు తీరులు కోరికలు తీరుతోనే ఉంటే కొత్త కోరికలు పుట్టి కూర్చుంటేనే ఇప్పుడు మనవడు కుర్తాడు కోరిక కోరికారు సరే మనవుడు కావాలని కోరిక కుర్చాడు ఇప్పుడు వీడికి సెయింట్ జానిక్స్ లో సీటు కావాలనే కోరిక వాళ్ళు కదా ఏమో గన్నవాళ్ళు సరిగ్గా చూసుకుంటారు చూసుకోరు నేనే కూడ కాబట్టి ఆ కోరిక కూడా నాకే ఈ రకంగా ఎప్పటికీ కోరికలు చేరే సంసారంలో అలా చూసుకుంటాం వాళ్ళు నారాయణ అంటూ ఉంటాం దానికి ఆ నారాయణ అనే మాటకు అర్థమర్థం నారాయణ అంటే అర్థమైంది నరాహ అయనం ఎస్య అయనం ఎస్య ప్రతి మనిషి నడితే దేవుడు అని అది వీడికేం తెలుస్తుంది వెనక వాడిని ఉంటాడు వెనకాల వాడిని గిన్నేస్తూ ఉంటాడు వీడికి నారాయణ సిబ్దాంతి వీడికి అర్థమని తెలుస్తుంది ఊటే దాన్ని సంగీత ప్రధానంగా మనసులో మాట్లాడు ఆ పాత అవుతుంది అంటే ఎవరో పాడేనా చూస్తే మనిషిలా ఉంటాడు కాబట్టి ఈ కోరికలన్నీ కూడా ఆ పూర్ణత్వము ఎరుగని వాళ్ళకి మాత్రమే కలుగుతాయి మీరు కోరికలను తీర్చుకుంటూ కూర్చుంటే మీ హృదయంలో చిల్లు ఇంకా పెరిగిపోతాయి తప్ప తగ్గిదేవి లేదు మీరేం చేస్తారంటే ఈ కోరికలను పక్కన పెట్టి పక్షుల సావధానంగా నిర్ణయం నేర్చుకోండి వర్షపు తిముకులు తపటప పడుతున్నప్పుడు వాటిని ఆ శబ్దాన్ని వెళ్ళడం ఆ లక్ష్యాన్ని చూడడం ఆ స్పష్ట అనుభవానికి తీసుకోవడం అలాంటి పనులు అయినా కొన్ని చేయండి తర్వాత మనుషుల చేసి చూసినప్పుడు వాళ్ళ నవ్వులను మీ స్వంతమే అని మీరు అనుకోండి వాళ్ళలో ఉండే దుఃఖములను కూడా మీరు చూసి ఒక సంవేదనశీలంతో చూడడం అలవాటు చేసుకోండి ఈ విధంగా ప్రతి ఆకు నందు కూడా పరమాత్మ యొక్క మధ్యమ ఆకలికి ఎంగు తాపునందు కూడా ఆ పరమాత్మ యొక్క ఉనికి గలదు అని మీరు తెలుసుకోండి ఆకంటే దాని బతుకు అయిపోయింది కదా దాని బతుకు అంతమైపోయింది కదా కానీ ఏది బతుకు ఎప్పటికీ అంతము కాదో అటువంటి బ్రహ్మ బతుకైపోయిన ఎందు తాకునందు కూడా కలదునల్ ఈవెన్ ఇన్ ఎగ్జాక్ట్లీ అది మీరు ఆ విధంగా దర్శించడం అభ్యాసం చేయండి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఇప్పుడు మీరు దర్శించడం అభ్యాసం చేయండి అది ముఖ్యం తప్ప ఈ కోరికలు తీర్చుకోవడం అని పెట్టుకున్నారేమి అందుకు నీ నీ కోరికలను తీసుకోవడానికి ఆ దేవుడు ఇంకొచ్చి మీ కోరికను చూపిస్తాడు ఇలాంటి శాతస్ చూపించుకున్నాను అలాంటి పొరపాటు మీరు చేయవద్దు మీ మనస్సు నిండా కోరికలు సంసార విషయములు నిండి ఉండబట్టి మీ హృదయములో ఆ వైశాల్యము ఆ స్పేస్ అవకాశం ఆ విలేష లేకుండా బట్టి సర్వత్రాలు వ్యాపించి ఉన్న పరమాత్మ యొక్క మధ్యను గుర్తించలేకున్నారు కాబట్టి మీరు ఈ కోరికలు ఎంత హానిం చేస్తున్నాయో పరమాత్మ తత్వాన్ని మీకు కత్తి వేస్తూ అవి అజ్ఞానులుగా మనల్ని ఈ కోరికల యొక్క స్వరూప శ్లోకాల్లోకం అదే అందాము అవివేక అమవివేకము లేనందు వలంకారహంకారము చైతన్య ఆత్మ ఏకీకృత్య ఒక్కటిగా కలిపివేసి మే ఇదం రికలు కామశక్తి సంస్కృత భాషలో కామనలు అనబడు తెలుగులో కోరికలు అంటారు కామాన్ని సంస్కృతంలో అంటారు మన వాళ్ళు కాముండి కూడా పూజించేస్తారు పన్ను కూడా ఓ దేవత పూజించేడు శివుడు కాముండి తగలబెట్టాడు కామదహనం చేశాడు వీళ్ళేమో ఈ పెద్దలు ఇవన్నీ మధ్యలో రోజు మధ్యలో కొంచెం ఇట్లు పెడతారు తప్ప అలా ఇది పెట్టున్నారంటే కోరికలు తీరడం కోసం ఇంతకంటే ఉద్యోగానికి కామదహనం చేసి ఆ మంట పెట్టి ఇంటికి అలా ప్రసాదం తిని ఎందుకు ఇదంతా చేసామంటే కోరికలు చేయడం ఎలా వేరే అంటే వీళ్ళు కలిసి సమాజాన్ని ఒక అజ్ఞానంలోకి నెక్కివేసినారు పండితులు అలా చూస్తూ ఉండిపోయినారు ఎవరు కవరు చేసుకుని చెప్పే ధైర్యమే చేయలేదు అలా ఉండిపోయారు దాంతో అదొక మహాప్రవాహంగా పోతూ కానీ అక్కడక్కడ అది వెలుగు ఉన్నది ఉన్నది అహంకారాత్మానం వివేక ఇదే సదే సు చిదాత్మాటి వస్తు అక్కడ ఇంకోలా ఉందా ఏమనుంది వస్తువు లేదా తూ అన్నమాట ఇచ్చన్న తూ కలిపితే అని ఉంటుంది పాఠభేదం ఏదో ఉండుతుంది ఒక ఇచ్చు అనే ఉంటుంది పాఠభేదం వారికి ఉండు నవా అవివేకం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు అవివేకము కోరికల బంధంలో మళ్ళీ కట్టి పడవేసుకోవాలి ఈ కోరిక ఆ కోరిక ఆ కోరిక ఈ కోరిక కోరికల బంధంలో అవివేకము కట్టి పాడలేదు తల్లిదండ్రులు పిల్లలని అదే దారిలో పెరిచి ఈ కాలంలో ఈ పిల్లలు ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చింది కదా ఇది వాళ్ళు కూడా ఎకనామిక్ గా పైకి వస్తున్నారు దాంతో పిల్లల్ని పైకి తీసుకురావాలనే ఆకాంక్ష ఉంటుంది పిల్ల ప్రేమ ఉంటుంది అదంతా మంచిదే కానీ పిల్లలకి చెడు అలవాట్లను పెద్దలే నేర్పడము కాస్ట్లీ హ్యాబిట్స్ వాళ్ళకేమో చాటిరేట్స్ అలవాటు చేయడం వాళ్ళకి సెల్ ఇవ్వడం చిన్న వయసులోనే టచ్ స్క్రీ సెల్ ఇవ్వడం వాళ్ళకి నేర్పు బర్త్డే పార్టీలు వాళ్ళకి చేసుకో ఉండడం ఆ విధంగా అధినేషలు పెట్టడం తర్వాత వాళ్ళకి బంగారం ఆభరణాలు పెట్టడం మౌటల్లో కానీ ఆడపిల్ల కానీ ఏదో కొద్దిగా అయితే పర్వాలేదు కొంచెం వేల వెళ్లిగా బంగారం ఆభరణాలు పెట్టడం చాలా రిచ్ ఫుడ్ అలవాటు చేయడం కేక్స్ మొదలైనవి చాక్లెట్లు కేక్స్ ఐస్ క్రీములు పిజ్జాలు కోకా ఇటువంటి జంక్ ఫుడ్ అంటే దీన్ని వాళ్ళకి అభివృద్ధి నేర్పడం తర్వాత వాళ్ళకి కోరికలను నేర్పడం ఆ కోరికలను దేవుడు పీవిస్తాడని నేర్పడం ఈ విధంగా చాలా అధ్వానంగా తయారవుతు తయారవుతున్నట్టు అనిపిస్తుంది అలా ఉండకూడదు పిల్లలు తమ మాట అలా చెప్పండి ముందు పెద్దలు సుధార్ అవ్వాలి కదా పెద్దలు బాగుపడితే పిల్లలు ఇప్పుడు మీరు ఒక సంగతిని గమనించాల్సింది మీరు సంసార బంధంలో ఉన్నారు అని ఎక్నాలజీ చేయాల్సింది సంసార బంధం అనగా చూడండి మన బేసిక్ థింగ్స్ ఇవన్నీ కూడా దేహము మీ చెప్పు చేతుల్లో ఉండాలా మీరు దేహమునకు చెప్పు చేతల్లో ఉండాలా నెంబర్ వన్ మనస్సు మీ చెప్పు చేతుల్లో ఉండాలా మిమ్మల్ని మనస్సు ఆడించాలా కాబట్టిహము మనస్సు వీటిని తన చెప్పు చేతలలో ఉంచుకుంటే మీకు సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది అక్షిదాత్మ రూపంగా మీరు నిలిచి ఉంటారు ఈ కామనలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి ఒకవేళ ఉన్నా కూడా అవి మిమ్మల్ని బాధించి దూరం అవుతాయి మీ స్వరూపం మీకు కాబట్టి ఆ స్మృతి ఏదైతే కలదు ఆ స్మృతిలో అంటే మెమరీ దానిలో అహంకారము మనస్సులో ఉండే సంకల్ప వికల్పములు ఇంద్రియములు అంటే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు దేహము కామనలు ఇవన్నీ కూడా స్మృతిలో భాగంగా ఉంటాయి ఆ అనేది దేహం అనే మూసలో ఒక మనస్తత్వం అది దానితోటి వీడు మమేకమయ్యి అంటే తాదాయ్యమును కలిగిన వాడయి ఈ అహంకార రూపంగా వీడు బదులుతో ఉంటాడు అదే బంధం దానివల్ల బంధానికి ఆపోజిట్ ఏమిటి మోక్షం మోక్షం ఫ్రీడమ్ ఇంగ్లీష్ లో ఫ్రీడమ్ అంటారు ఫ్రీడమ్ అనగానే మీరు దాన్ని సరిగ్గా చేసుకోవాలి ఇప్పుడు వెంటనే ఇక్కడ నాకు ఇక్కడ వేరుగా ఉంది కాబట్టి ఒకరికి ఎక్సెండిషన్ రూమ్ లో కూర్చుంటాను దాన్ని ఫ్రీడమ్ అంటారా అదే ఫ్రీడమ్ మనం అంటున్నది లేకపోతే నాకేమో ఈ రోజు నాకు నేను ఫ్రీగా గురుకుంటాను నాకు ఫ్రీడమ్ ఉంది అదే నా టాకింగ్ ఫ్రీడమ్ దాన్ని ఫ్రీడమ్ అనరు ఇంగ్లీష్ లో దాన్ని ఇండిపెండెన్స్ అంటారు ఫ్రీడమ్ అన్నారు యూర్ ఇండిపెండెన్స్ పర్సన్ నేను ఈ పడంగా క్లాస్ నుంచి బయటకు వెళ్ళే లేకుండా డైమండ్ పాయింట్ హోటల్లో కూర్చొని టీలు బిస్కెట్లు తీసుకొచ్చింది మనం కాదంట ఇంట్ పీపుల్ ఆర్ ఇండిపెండెంట్ ఫ్రీడమ్ అంటే ఏమన్నా చూస్తున్నాం ఏరు ఏ విధంగా తినండి అని డాక్టర్ మీరు ఆహారం అధికంగా తింటూనే ఉంటాడు రోగంతో ఉంటాడు అంటే దాని అర్థం ఏంటంటే మీకు ఫ్రీడం లేదనమాట డాక్టర్ చెప్పిన విధంగా ఆహారం తీసుకుని దేహాన్ని మీరు చెట్టు చేతల్లో మీకు ఫ్రీడము ఉన్నట్లు అది ఫ్రీదం తర్వాత పని ఎక్కువ చేయడం వల్ల మీకు అనారోగ్యం రాదు పని పేరుతోటి ఒత్తిడి మానసిక ఒత్తిడి పెరుగుకోవడం వల్ల అనారోగ్యం యాక్టివిటీ పేరుతో కోరికలు తీసుకుంటూ ఉండటము దురాశ పెట్టుకోవడము కృష్ణ శక్తి ముఖాన్ని కృష్ణతో బ్రతకడము దానివల్ల మనస్సులో ఒత్తిడి స్ట్రెస్ పెరిగి మీ జీవితం విధ్వంసం అవుతుంది తప్ప దాని వల్ల మీకు ఒత్తిడి కాదు యాక్టివిటీ ఒత్తిడిని సృష్టిస్తారు ఆ యాక్టివిటీ వెనుక ఉండే మోటివ్ కామన్ కృష్ణ అవి ఒత్తిడిని సృష్టిస్తాయి నిజానికి బెట్రాన్ వర్షలో మాట చెప్పాడు అది నేను మొన్న బెట్రాన్ భస్సులో పుష్షం లోపం ఉంటే అది చదివారు అది చదివితే నాకు ఈయన తెలిసి తెలిపాడా తెలివి తెలిపాడా ముండపో ఆఖరి వర్షం అంటే ముందున్న వెర్సను ఇంగ్లీష్ లో నిడానికి బెట్రాన్ రసలో ఏం చెప్పాడు అంటే చిన్నప్పుడు ఈ దేహము ఈ మనస్సు నేనే అన్నట్టుగా మనిషికి తీరుస్తాడు ఒక అహంకారంతో మనం జీవితాన్ని ఆరంభిస్తాడు ఇది అహంకార చిరానవు కదా టాపిక్ ఈ అనే అహం చాలా పరిచ్ఛిన్నమైన అహంకారంతో జీవితాన్ని ప్రారంభిస్తడు జీవితాన్ని అలాగే కొనసాగించకూడదు మీరు ఎప్పుడైనా నదిని చూసుకోవచ్చు ఇప్పుడు బోధాలను చూడండి అద్యంబేశ్వరంకి వెళ్తే అక్కడ చిన్న ధార కింద మొదలవుతుంది పై నుంచి కిందకి పడుతూ ఉంటుంది ఇది గోదావరి అండి అని చెప్తారు గోదావరి అలాగే ఎందుకు అలా ఉండదు వచ్చి కొండది ఆ జంతువులు ఉరుకులు మానేస్తుంది కొంత జంతువులు ఉంటు ఉంటాయి రాళ్ళ నుంచి ప్రవహిస్తూ జంతుకుంటూ ఉరుక్కుంటూ కొన్ని మైండ్ ఆ తర్వాత మైదానంలో అడుగు పెడుతుంది గంగ పెట్టినప్పుడు గంగ సన్నగా ఉండదు గంగ కానీ గోదావరి కానీ విశాలంగా ఎంతడం ఉండదు అసలు ప్రవాహమే ఉన్నట్టు నీకు అనిపించదు అడుగు ఉంటుంది ప్రవాహం పైకి ప్రవాహం కనపడదు అలా ప్రవహిస్తూ ఉంటుంది అది రాజమండ్రి దగ్గరికి వెళ్ళేప్పటికీ అంత విశాలమైన నది అవతల వండు కనపడదు నీకు అతడిచ్చి అవతల కనపడదు సగమే కనపడుతుంది ఎంతో సంఘంగా కనపడదు అంత విషాలమైన దృష్టి ఆ నది అంత పెద్దది అయిపోయింది ఆ తర్వాత ఆ నది ఏముంటుందంటే దీని హద్దులు ఇది దీని బ్యాంక్స్ అంటే ఒడ్లు నది ఇది వద్దు ఇది వద్దు అని చెప్పడానికి దీన్ని పెద్దదిగా అయిపోయి సముద్రంలో కనిపిస్తారు ఆ సముద్రం సంగ్రమం దగ్గరికి ఇది గోదావరి అని చెప్పే పరిస్థితి ఆ గోదావరిగా డిఫైన్ చేసే అవకాశం మీకు అక్కడ లభించు ఇది గోదావరి అని అది సముద్రం అని చెప్పడానికి వీళ్ళే పరిస్థితి మనిషి అల్లా బతకాలి దక్షా కష్టమంటాడు ఉపనిషత్తు సరిగా నాకు దొరుకుతుంది నేను వాకు చేస్తే అన్నారు లేదని అన్నారు అంటే ఉపనిష దృష్టి మానవ జీవితాన్ని ఏ విధంగా దర్శించినాడో దక్షలు అలాగే నచ్చినాయి ఇంకా అంటాడైనా మనిషి జీవితంలో ముందుకు వెళ్ళే కొన్ని అదే సన్నని ఉదుకు పరుగులతో ఉండే ధార లాగా ఉండిపోతే వాడు రోగద్రస్తుడైపోయి మానసిక వ్యాధితో చచ్చిపోతాడు వాడు అలాంటి వైశాల్యములు పొందాలి ఆ ఉదుపులు పరుగులు తగ్గాలి వైశాల్యం అంటే ఏమిటో చూస్తున్నాం నేను నాది అనే మాట కోరుతుంది ఇంటర్స్టల్ అనే మాట అంటారా లెఫ్ట్ హండ్రస్టల్ నాస్తి కూడా అన్నారు ఎవరో ఇప్పుడు మీరు చెప్పండి ఆయన నాశివు కాదు నాస్తివుడు కాదు అంటే ఏంటి ఆ చెక్కి అది దానికి ఇష్టం లేదు అంటే అంత మాత్రమే అంత మాత్రం చేసిన నాస్తి కూడా కాబట్టి ఇంటర్స్టనల్ రియాలిటీ మనం వెళ్ళిపోవాలి నాది నేను నేను నాది అనేది వ్యామోహం చేసి బయటపడిపోయింది సర్వ వ్యాపకమైన అంతా నేనే అనే అంతా నిన్న స్థితికి వెళ్ళాలి అని అంటూ ఇంకో మాట అంటాడు వాడు మాత్రమే ఆరోగ్యంగా జీవిస్తాడు అని ఇంకో మాట అంటాడు ఇంకో మాట అన్నాడు ఆఖరి క్షణం వరకు కష్టపడుతూ బతికి ఆరోగ్యంగా కష్టపడుతో బ్రతికి అలా కాయ కష్టం చేస్తూనే ప్రాణాలు విరిచిపెట్టాలి అని నది ఎలా అయితే సముద్రంలో కలుస్తుందో ప్రవహించడం మానసిక అల మానసికేం కలుస్తుందో అక్కడే ఉంది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఉండగానే సముద్రంలో కలుస్తుంది అలాగే బాడీ వైల్ మెట్ యువర్ వర్క్ స్టేషన్ ఈ పని ఆ పనిని చేస్తూనే నీవు దేహత్యాగం చేయాలి పనిని చేయమనలేదు పనిని మానేమనలేదు కామనవాలి మానే ఇది నాది ఇది నాకు కావాలి అనే కోరికలను పక్కన పెట్టి ఆయుధంగా జీవించాలి అని జీవనానికి ఒక చక్కని సూత్రాన్ని ఆయన బోధించారు మన మహర్షులు కూడా సద్ధాన్ని మోషించారు చందమానా సముద్రే హస్తం గచ్చి నా విధాద్వాస్ అంటే మంత్రము కలే తప్ప ఈ అహంకారమే నేను స్మృతి ఏదైతే వ్యక్తిత్వాన్ని నాకు అందజేసిందో నేను ఈ నేను అనే విధంగా మనిషి బతకడానికి అవకాశం లేదు అలా బతుకుతూ ఉంటే అంటే అర్థం ఏంటో చూస్తున్నాం దేహము యొక్క హద్దులు ఏవో అదే నేమము లేక మెముడి యొక్క హద్దులు ఏవైతే ఉన్నాయో అదే జ్ఞానము అంతకు మించి జ్ఞానం అనేది లేదే ఏదీ లేదు అనే ఒక మూర్ఖత్వంతో అజ్ఞానంతో బతికితే వాడు అజ్ఞానిగానే ఉండిపోతారు కానీ ఆ దేహము అధీనంలో పెట్టుకుని కోరికలన్నిటినీ పక్కన పెట్టి ఆ స్మృతికి వెనుక ఉండే చైతన్య ఆత్మను అనుభవాన్ని తెలుసుకునే అది నేను అని తెలుసుకునే మనస్సు యొక్క బంధము నుండి అంటే మనస్సు మనస్సు సృష్టిస్తూ ఈ కోరికల బంధం నుండి పొంది ఫలిదమే నేను అనే అజ్ఞానం నుండి విడుదలను పొంది ఫ్రేడా ఆ ప్రేమ ఎవడైతే పొందుతాడో వాడి జీవితమే కృతార్థమవుతుంది దీనిలో రహస్యం ఉంటుంది ఈ రహస్యాన్ని జను గ్రహించారు జనులు చాలా మూర్ఖంగా పోతూ ఉంటారు మన మూర్ఖత్వాన్ని చూసి మనం దాని పడి ప్రేమతో ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మీద పడి కరుస్తారు తప్ప ఎవరికి పుట్టిన బిడ్డరా ఉండుకో అందరికీ ఆరోగ్యం కావాలి శాంతి కావాలి ఆనందం కావాలి ఈ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నాడా దేహానికి ఆరోగ్యము మనస్సుకి శాంతి సుఖము ఈ మూడు లేని వాళ్ళని ఎవరైనా అయితే ఈ మూడింటిని పక్కన పెట్టి డబ్బు వెనకాల కోరికలు ఈ మూడింటిని పోవచ్చు అంటారు వాటితో పాటుగా ప్రేదము దాన్ని కూడా పోవచ్చు మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటి ఏమిటో తెలుసు దేహము మనస్సు కలిపి నిర్మాణము చేసిన ఆ పరిచ్ఛ వ్యక్తిత్వం అహంకార మమకారములను ప్రక్కన పెట్టబెక్తే దాన్ని స్పిరిచువల్ హెల్త్ అంటే స్పిరిట్ లెవెల్లో ఆత్మ అనాత్మ వివేకాన్ని మీరు పక్కన పెట్టాల్సింది స్పిరిచువల్ హెల్త్ మనస్సు లెవెల్లో హృదయంలో చిల్లు ముడులో బి కోరికలను పక్కన పెట్టాలి అయితే మానసికమైన ఆరోగ్యం శరీరం లెవెల్లో ఉచితమైన భోజనము యుక్త ఆహార విహారము విహారం అంటే టికెస్ కాదు విహారం అంటే ఎక్సర్సైజ్ ప్రాణాయామ అండ్ యోగా మూడు మూడు చేయాల్సి ఉంటుంది కేవలం ఎక్సర్సైజ్ చేసి వెళ్తే కలిపి ఉండదు ఎక్సర్సైజ్ ప్రాణాయామ అండ్ యోగా యోగా ఇస్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఏరో ప్రాణాయామ ఇంపార్టెంట్ బిట్వీన్ బాడీ అని మారి మూడు ఉండాలి కాబట్టి స్పిరిచువల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ దీనికి దాన్ని వెడతీసి ఫిజికల్ హెల్త్ మందుల ద్వారా వస్తుంది అనుకుంటే మందుల ద్వారా వచ్చేది ఫిజికల్ హెల్త్ కాదు ఉంటే రోణం తగ్గినట్టుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ మందులు వేస్తుంది పెద్ద వయసు వచ్చాక ఏమో కొన్ని మందులు తప్పవు కాబట్టి ఈ మనకి జీవించాల్సింది అలా ఎవరైతే జీవిస్తారో వాడి ఇంద్రియము మనస్సు నిర్మాణము చేసినటువంటి ఈ బండి కాణా నుంచి బయటపడింది వాడు ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెలుసుకోవడం ఇతను వారికి ప్రేరణను లభిస్తుంది అది ఆత్మ ఇప్పుడు చెప్పండి అప్రవేశ్యులాత్మాను పశ్యం అహంకృతి ఇచ్చూ కోటి వస్తూనే చిదాత్మానం చైతన్య ఆత్మను అప్రవేశ్య మనస్సు దేహములతో కలిపివేయకుండా అహంకృతి అహంకారమును సపరేట్ గా అంటే వేరుగా పశ్యన్న దర్శిస్తున్నవాడై కోటి వస్తువుని కోటి వస్తువులను ఇచ్చన్నట్టు కోరువాడే అయినప్పటికీ సూచి అతి అనర్థం గ్రంథిభేద మణ అనే ముడి విడిపోతం వలన నా బాధ దుఃఖము ఉండదు ఓకే కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే చైతన్య ఆత్మని ఆ మెమొరీ స్మృతి అనే మనం దాన్ని దాంతో తర్వాత దేహంతో ఇవన్నీ కలిపి నిర్మాణం చేసినటువంటి అహంకారంతో కలిపి వేయవద్దు పంచదారుని మట్టితోటి కలిపేయద్దు ఇప్పుడు అక్కడ గుమ్ముంది అనుకోండి పంచదారు చేసే గుమ్ములో పోసారనుకోండి ఇంకేముందండి గుమ్ముకి గొప్పతనం ఏం కాదు ఆత్మను అనాత్మతో కలగాబోదని చేసినప్పుడు అనాత్మకి గొప్ప ఏమీ రాదు ఆత్మ నాశనం మరి కలపకుండా ఉండడం ఎలాగా ఎలాగా అంటే మీరు సాక్షిగా ఉండవచ్చు సాక్షిభావంతో ఉండాలి మీరు ఎప్పుడైనా మీరెప్పుడైనా అభ్యాసం చేయరు ఎలాగంటే మీరేం చేస్తారంటే ఎప్పుడైనా ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఎప్పుడైనా అలాగే ఏకాంతంలో ఉండడం అలవాటుందా ఉన్నట్లయితే మీరు ప్రశాంతంగా కదలిక ఏది లేకుండా కూర్చోగలుగా కూర్చోవాలి ఏకాంత కూర్చోవాలి ఏకాంతంలో కూర్చోవాలి కదలిక లేకుండా సావధానంగా కూర్చోవాలి మీరు మీరు ప్రయత్నం చేయండి కూర్చోవడంలో ఇది ఒక హెచ్చరిక ఏమిటంటే అస్సలు కదలిక లేకుండా కూర్చోవాలి అసలు ఏమాత్రం కదలికి మీరు అభ్యాసం చేస్తున్నారు కానీ ఏమాత్రం కదలిక లేకుండా కూర్చోవాలి ఇంటి దీనికి కూర్చుని తర్వాత నడుము రిటారుగా పెట్టి కూర్చోవాలి కూర్చుని మీరు ఏం చేయాలంటే ఈ మనస్సు ఏం చేస్తుంది అని చూడాలి అంటే మనస్సు పిల్లాడు ఏం చేస్తున్నాడు అని మనస్సు చెడ్డది అని అనొద్దు మనస్సు చాలా ఆ దు దుఃఖాన్ని కలిగిస్తోంది అది చెప్పిన వాళ్ళు వింటలేదు అది కొట్టని కొయ్య అయి కూర్చుంది అని దానికి మీరు పేర్లు పెట్టద్దు ఏ పేర్లు పెట్టద్దు ఈ పేర్లు పెట్టిన వాడిని ఏమంటారో తెలిసిన యోగి అంటారు యోగులు అలాంటి పేర్లు పెట్టారు మనస్సు బొరగాని కొయ్యా ఎందుకు మరిచడానికి మనల్ని సంసారంలో భర్ణించేసేది అలా వర్ణిస్తే ఏమవుతుంది మనస్సుకి ఒక గొప్ప గొప్ప రియాలిటీ మీరు ఇచ్చినట్టు ఉంటుంది కదా మీరు దృష్టాంతం చెప్తాను దొంగ పట్టుకు మీరు దొంగకుంటారు అర్ధరాత్రి దొంగతలాలకి ఇవ్వడం వస్తే వాడు ఏదో ఎత్తికి పోతుంటే భర్త ఆ దొంగని ఇలా గట్టిగా వాటి చేసి పట్టుకుంటారు ఆ భర్త చేతులు బలమైన చేతులు ఆ పట్టులో చిక్కు ఉన్నాడు దొంగ అప్పుడు భార్య అంది వాడు కలుస్తాడే అంది అంటే దొంగ ఇచ్చేసాడు బ్రతుకు దీవుడా మంచి సలహా లభించిందని ఆ చేతి మీద గట్టిగా కడిచాడు వీడు పాపం ఆ పట్టు విదిలిపెట్టేశాడు వాడు పారిపో అలాగే మనస్సు ఈ చెట్టిన మాట ఇది కొరగానే కొంచాయమోనండి అది అంతే ఇది చాలా చెడ్డదండి అది చెడ్డది మీరు అలాంటి పేర్లు ఏమి పెట్టకండి దానికి మనస్సు ఏం చేస్తుందో చూడండి మనస్సు ఏం చేయాలో దానికి చెప్పకండి మనస్సు ఏం చేయాలో దానికి చెప్తే దాని హెడ్ మాస్టర్ లెక్కను దాని మీద మీరు అజమాయితీ చేస్తున్నట్టు అలా అజమాయితీ చేయకండి అది ఏం చేస్తుంది మనస్సు ఏం చేస్తుందో బా అని చూడండి మీరు అతని అభ్యాసం చేస్తే అది చాలా ఉత్సాహంగా ఉంటుంది పన్ అంట ఒక ఆట ఆడుతున్నట్టు ఉంటుంది తప్ప మెడిటేషన్ కష్టపడుతుంది మెడిటేషన్ చేసేసుకున్నట్టుగా ఉండదు అలా ఉండకూడదు అలా అలవోకగా సరళంగా ఉండాలి అలా గేమ్ చేసిన పన్ ఈ మనస్సు ఏం చేస్తుందో తోడ్ చూసారా ఇది ఒక గేమ్ పని గేమ్ ఎంత బాగుందో అలాగే దాన్ని కంట్రోల్ చేయొద్దు దాన్ని ఏ మనస్సు ఓ మనస్స ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకి కోర్చి వల్లే జంతు వద్దు అని అనొద్దు దాన్ని అలాంటి ఎజెండా దానికి ఏమీ పెట్టదు ఓసారి ఇది కావాలంటావు ఇంకోసారి అది కావాలంటావు నీకు లేదా అని అనొద్దు మీరు ఏం చేస్తారంటే అది జంతువులు వేస్తే ఒక సంకల్పం ఇంకో సంకల్పానికి జంతువులు వేస్తే ఎలా జరుపుతోందో చూడండి అసలు మీరు అలా చేయండి ఈ గొంతులు వేసుకున్న మనస్సు విషయంలో ఇప్పుడు మనం ఏం చేయాలి అనే జాగస్సు మీరు పెట్టుకోకండి మీరు ఏమి చేయాలి అలా చూడండి ఎలా చూస్తానంటే ఒత్తున్న నిలబడి కాలవ చేసి చూసుకున్నట్టు చూడండి ఇప్పుడు ఋషికేసి గొప్పతనం ఏమిటని అడిగారు ఎవరో నాకు ఒడ్డున నిలబడి గంగకేసి చూస్తూ అరగంటైనా గంట అయినా రెండు గంటలైనా మూడు గంటలైనా మీరు కాలాన్ని గడిపిన కృషి కేసులో సోమది నిర్యాపాధుడు ఎందుకు కొనగాని అని ఎవరు అనుకో ఆ పని మీరు హైదరాబాద్ లో చేస్తే మీరు ఎందుకు పనికిరాని వాడు అని భార్య చిచ్చి డౌట్ పడక్కర్లేదు ఎందుకంటే వాతావరణం అలా ఉంటుంది కదా ఏమిటి అలాగే కొయ్యలా మూల కూర్చున్న అలా పండుగ ఆశ్చర్యపోతారు ఇక్కడ వాతావరణం అలా ఉంటుంది అది బాధ్యత లో మీరు దండం కొట్టున్నా చూశాను ఎంతో అలా కూర్చుని మీరు అరగంట సేపు కూర్చుని వచ్చేసి ఎంతసేపు చూస్తాను చూసుకుని వెళ్తే అలాగే అరగంట సేపు అని ఎవరో అందరూ బెంగ ఆయన సాధన చేసుకుంటున్నానని రెస్పెక్ట్ చేస్తారు ఆ ప్లేస్ యొక్క విశిష్టత అందుకోసేస్తారు అలాగనికి పని మీరు ఇంట్లో గుర్తిని చేయగలుగుతారా ఆ గంగని ఎలా అయితే వాచ్ చేస్తున్నారో ఈ గంగ ఇలా ఉండాలి ఇలా ఉండేవి అని అనుకోండి అవుతా లవుతుందో అలా అదే విధంగా మీ కూడా ఏ రకమైన యుగంగా జట్ మీద కూర్చుని గంగ చేసి కూర్చునేటువంటి గంగలో తడవకూడదు కొన్ని కాలు పెట్టద్దు చేయి పెట్టద్దు ఏం పెట్టదు అదే విధంగా మీ మనస్సును మీరు పరిశీలించండి అది ఏం చేస్తుందో తోడ్ దీనివల్ల ఎవరినా నేను సాక్షి చేత అది మనస్సు అనే వివేకము నిర్మాణం అవుతుంది క్రమంగా నెంబర్ వన్ నెంబర్ టూ మనస్సు మీకు తెలియకుండానే దానికి కూడా తెలియకుండా అది ఒక సెటిల్మెంట్ వస్తుంది సెటిల్ అవుతుంది కొంచెం టైం పడతాసము కూసు విద్య ఉన్నారా ఈ కూసు విద్య అంటే ఏంటి నాకు తెలియజేస్తా కూసు అంటే ఏంటి విద్య పిల్లవాడైతే మరి వాసన అభ్యాసము ఇష్యూ విద్య ఇంకా పిల్లలకి ఏదో తేలికనా ఏదో అర్థం అని ఉండాలి మంచిది సో ఆ విధంగా మీరు అభ్యాసం చేయాలనుకుంటున్నారు అభ్యాసం చేస్తే మనస్సు సెటిల్మెంట్కి వచ్చేస్తుందో అది సెటిల్ అయిపోతుంది కావాలి ఆ విధంగా ఎందుకంటే ఏ తనపు నుంచి తప్పు పట్టడం జడ్జి చేయటం దాన్ని దోషంగా ఆరోపించడం అవి ఏమీ ఉండము మనస్సు సెటిల్ అయిపోతుంది దానంత పెద్ద షటిలో మీరు దాన్ని ఫోర్స్ చేసి సెటిల్ చేయడం దానంత పెద్ద షటిల్లో మీకు రహస్యం చెప్తారు మీరు మనస్సుపై ఒత్తిడి పెట్టి దాన్ని నిశ్చలంగా అర్చబెడితే అది మెడిటేషన్ కాదు కాదు ఎందుకంటే మనస్సులో మీరు ఏకాగ్రతని కోర్స్ చేసి ప్రిపరేషన్ పెట్టారో అది మెడిటేషన్ సరైన మెడిటేషన్ కాదు మనస్సు దానంతట అది ఏకాగ్రం అవ్వాలి దానంతటది సెటిల్మెంట్ అవ్వాలి సెటిల్మెంట్కి అది కాంగ్రెస్ దానంతటది అది ఆ విధంగా మీకు అనుభవం కలుగుతుంది అది రెండు నేను చెప్తున్నాను మీకు అర్థమంటు ఒకటి చెప్తారు ఇప్పుడు రెండు చెప్తారు ఇప్పుడు మూడు మూడుకి వస్తున్నా మూడు ఏమన్నా తెలుస్తున్నా నీకు ఒక ఆనందము అనుభవము ఈ ఆనందానుభవానికి హేతులేమీ లేదు ఎందుకంటే విషయ వస్తు లేదు ఇంద్రియముల యొక్క వ్యాపారము లేదు మనస్సు యొక్క వ్యాపారము లేదు ఆనందం అనుభవానికి వస్తుంది దాన్ని ఆత్మానందము అంటారు ఈ ఆనందము కేవలము లోపల నుండి మీరు ఏ వచ్చిన ఆనందం ఆనందం లేని అనుభవానికి అప్పుడు మీ హృదయంలో ఈ ఆనందం ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో మీరు రోజంతా కూడా ఉల్లాసంగా దొరుకుతారు మీరు ఇటువంటి ఏమో కూడా నారాయణో రామానో ఉల్లాసంగా నవ్వుతూ ఓ పాట పాడుకుంటూ మీరు హ్యాపీగా మీ పనులు చూసుకోగలుగుతారు రోజుకి పదిహేను నిమిషాలు ఏ విధంగా మీరు చేయగలిగినా కూడా మీ జీవితంలో ఒక ఉల్లాసం నిర్హేతుకమైన ఉన్నతం ఒక ఆనంద అనుభూతి నేర్చు కలుగుతుంది తర్వాత అది అప్పుడు మీకు ఆ చిరాత్మ అహంకారము వాటి మధ్యలో ఉండే ఛేదము ఆ పృషక్ పృషక్త ఆ ఛేదాన్ని బాగా అనుభవానికి వస్తుంది మీరు ఈ విధంగా ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఇది మానేసి ఒక భోగాన్ని అనుభవిస్తూ ఈ భోగం ఇప్పుడు బాగోలేదు ఇంకో భోగం వస్తే సుఖంగా ఉంటుందేమో అనే భ్రమలో ఒకరు బరుగుంటారు ఒక భార్యతో దాపడం చేస్తూ ఈ భార్య నాకు అనుకూలంగా లేని ఈ భార్యను విలుబెట్టి ఇంకో భార్యను తెచ్చుకుంటే నాకు సుఖం కలుగుతుందేమో అని ఇంకోడు పరుగులు తీస్తూ ఉంటాడు ఓ దేవాలయానికి ఏడాది వెళ్ళి ఇంకే దేవాలయం విసికిత్తుతో ఇంకో కొత్త దేవాలయం పెట్టుకుని దానికి అని ఇంకోటి పరుగులు తీస్తూ ఉంటాడు సో టెల్పుల్ టు వైఫ్ టు వైఫ్ జాబ్ టు జాబ్ ఫ్రమ్ వన్ ప్రెషర్ టు అనదర్ ప్రెషర్ ఈ విధంగా పరుగులు సంసారంలో చూసి బంధంలోనే ఉండిపోతారు మీద సంసార బంధము నుండి విముక్తిని పొందుతారు ఒక అనుభవానికి వస్తుంది బాగుండదండి శ్లోకం మళ్ళీ అందాం చిదాత్మానము చైతన్య ఆత్మను అనగా సాక్షి అప్రవేశ్య అహంకారము మనస్సు ఇంద్రియములు దేహముల ఎందు కలిపి వేయకుండా అంటే ఆయన మన కొన్ని శ్లోకాలు ఆయన నిధులు పెట్టాను కదా ఆ శ్లోకాల్లో ఉంటే అంతా నేను గురించి జరుగులో అహంకారమును కృత ఇది నేను కాదు అనే విధంగా సాక్షిగా తీసుకున్నవాడై అది మళ్ళీ వేరే టాపిక్ అది కూడా చెప్తా కోటి వస్తువుని కోటి వస్తువులను తూ కోరువాడే అయినప్పటికీ గ్రంథి భేద అజ్ఞానం అనే ముడి ఇపోతాది బాధ దుఃఖము నా ఉండదు ఇప్పుడు దీంట్లో అహంకారము నేను కాదు అని తెలుసుకోవాలి అది కొంచెం మరి పెద్దలు మీరు జీవితాదికి సంబంధించిన మాటపై కనుక నేను ఈ శ్లోకం దానిచేసి ఇంకో శ్లోకానికి దాన్ని పనిచేసి ఇంకో శ్లోకానికి నేను వెళ్ళిపోవటం లేదు జీవితానికి సంబంధించిన మాట అహంకారము నేను కాదు ఈగో అది నేను కాదు ఈగోలెస్ ఎదుగుత అది అది నేను తప్ప దాంట్లో ఈగో ఉండదు అహంకారము నేను కాదు కాబట్టి ఈ కర్మను నేను చేరుతున్నాను అంటే అది అహంకారం ఇది నాకు కావాలి అని కోరుకుంటే అది మమకారం ఎక్కడి నుంచి వస్తుంది అహంకారం నుంచి రాలేదు తర్వాత ఆ వేదాంతం అనుభవానికి చెప్పుకోవడం ఎలాగో అడుగుతారు అసలు అనుభవం అంటే వేదాంతం అనుభవం అంటే చైతన్యంలో అహంకారం కలిసి వేయకుండా ఉండడమే అనుభవం అంటే ఇంటర్సనల్స్ లెఫ్ట్ బ్యాంక్ అదే విధాలుగా ఉంటాయి వదిలించడం కాదు అదే సూత్రాలు బట్టి పడడం కాదు ఇంటర్సనల్ అవేర్నెస్ ఇప్పుడు మీ అవేర్నెస్ అంటే మీ చేతన దానిలో అహంకారం యొక్క కంటి ఉందా లేదా మీకు తెలియాలంటే మీరు ఎదుర్కొన్న డైమండ్ నెక్లెస్ ఉన్నప్పుడు మీకు తెలుసు ఎదురుకుండా వజ్రపు తొందరం ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది ఎదురుకుండా లక్ష రూపాయల ఖర్చు ఉన్నప్పుడు తెలుసు ఎలా తెలుస్తుంది ఈ డైమండ్ నెక్లెస్ నాకు కావాలి అంటే అహంకారము కలిపి ఉంటుంది ఈ వజ్రపు తొంగరము నాకు కావాల ఎంత బాగుంటుందో వజ్రపు తొంగరం అని అనుకుంటే అదే అహంకారం యొక్క కలిసి మీకు ఉన్నది ఎవడా ఉన్నారు స్వామిజీ ఈ వజ్రం ఏదైనా ఒకటి మీరు పెట్టుకుంటే వజ్రం అనే మాట మీరు అనొచ్చు మనకు అక్కర్లేదు విషం అది తర్వాత ఈ లక్ష రూపాయలు నాది అని మీరంటే అహంకారం యొక్క కలిసి ఉన్నది కాబట్టి కోటి వస్తువులు ఎదురకుండా ఉన్నా ఒకటే వాటిని చేతిలో ఉన్నా కూడా అహంకారం అనేది లేకుంటే చేతలలో బాధ ఏమి దుఃఖం ఏదో డైమండ్ ఉందండి దుఃఖం ఏంటి ఆ డైమండ్ నాది అంటే దుఃఖం కాబట్టి వస్తువుల సన్నిధిలో అహంకారము కొటామాధింసించుటాన్ని తెలుగు అన్నారా కొటమా దుట అంటే అంకురించుటం కాదు పొట అంకు అహంకారం అలా తల బై తెతుంది అని పొట మరించదా ఉంటారు అది లేకుండా చూస్తా వస్తువు సందర్వాళ్ళు నెంబర్ టూ రిలేషన్షిప్ మీరు ఇల్లు వాటిని వదిలిపెట్టి ఉత్తర కాశీలో గుహలో కూర్చుంటే మీలో అహంకారం ఉందో అనేదో మీకు తెలియదు తెలియచ్చు ఆ వాళ్ళకు కూడా ఆ మహాత్ము కూడా తెలిస్తే తెలియవచ్చు నేను కొంచెం సంసార పక్షంగా చెప్తున్నా మీరు ఇంట్లో ఉండగా మీకు అహంకారం ఉందో లేదో తెలుసు చెప్పండి ఇంట్లో ఉండగా మీకు అహంకారం ఉందో లేదా ఉంది అహంకారం ఉందంటే చైతన్యంలో అహంకారం కలిపి వచ్చేసి కాబట్టి ఇంట్లో ఉండగా అహంకారము లేకుండా ఆ బంధాన్ని ఆ సంబంధాన్ని నేను తెచ్చుకోగలరా ఆ ముడి ముడి విప్పాలి అహంకారం అనే ముడిని విప్పాలి అహంకారం అనే ముడిని విప్పాలంటే భార్యతోటి వీటికి ఉన్న సంబంధంలో అది పెట్టుకుని పోతుంది వారికి తెలుస్తుంది ఎగరవాళ్ళకి ఎలాగో తెలుస్తుంది వాడికి తెలియదు కదా కొడుకు సంబంధంలో మీకు అపకారం చేసిన వాడితో మీరు రిలేషన్షిప్ అహంకారం ఎందువైపు అపకారం చేసిన వాడు ఉపకారం చేసిన వాడు సమానంగా కనపడతారు అవమానించిన వాడు సమ్మానించిన వాళ్ళు సమానంగా ఉంటారు అన్ని పరిస్థితులు ఉంటారు అనుకూల పరిస్థితి ప్రతికూల పరిస్థితి విలువ ఆ అహంకారం అనే ముడిని మీరు విడత చేయాలి ఇది మీరు సంసారంలో ఉండగా లేదంటే దాని సంగతి బయటపడుతుంది మీరు వెళ్ళి అడవిలో కూర్చుంటే అహంకారం ఉన్నట్టదంట మేము కాబట్టి ఆ గ్రంథి భేదనము అవ్వాలి మళ్ళీ క్లాసులో తీసుకెద్దాము అనేద్దాము చెప్పేసాను సలాపరించి శ్యచిదాత్మానం పృథక్ పశ్యన్నహం గ్రంథిభే గత ఈ విధంగా తత్వాన్ని తెలుసుకుని ఆత్మవిచారం చేసిన తరువాత వాల్మీకి మహర్షి యొక్క రామాయణాన్ని వెళ్తే అది మరెంత శోభదా ఓ విన్న